ఈ అర్థంతో చూడాల్సి వస్తే నా పుత్రుడు పాండుపుత్రుడు అని ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు అన్నాడో ధృతరాష్ట్రుడు యొక్క అర్థం కూడా తీసుకోవాలి అంటే వీళ్ళదంతా కూడా భౌతికంగా అన్నమయ కోశానికి సంబంధించినటువంటి కర్మ పద్ధతిలో ఉన్నటువంటిది ధృతరాష్ట్రుడు యొక్క పుత్రుడు దాన్ని బట్టి ధృతరాష్ట్రుడే ఒక మలిన మనస్కుడు ఆ మలిన మనస్కుడు తన మనోరాజ్యం యొక్క గెలిపే కోరుతున్నాడు ఆ మనవరాజ్యంలో యొక్క గెలుపుకి అజ్ఞానం అనేటువంటి దుర్యోధనుడు ఉన్నాడు దుర్యోధను యొక్క తొంభై మంది సోదరులు అజ్ఞానం చేత కలిగినటువంటి అనేక అవిద్యా వృత్తులు ఇవన్నీ ఆసు వృత్తులు అనవచ్చు ఇక్కడ మన పాండవులు అనగానే శుద్ధ సత్వగుణము శుద్ధ శుద్ధ సత్వగుణమే పాండురాజు ఆ పాండురాజు యొక్క కుమారుడు పుత్రుడు కూడా సాత్వికుడు సత్ సత్వాత్ సంజాయితే జ్ఞానం అన్నట్టుగా వీళ్ళకి సత్వగుణం ఉంది కాబట్టి వీళ్ళు జ్ఞానం పొందడానికి అధికారం ఉన్నది అధికారం ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మ వాళ్ళకి సహాయం చేయాలి రెండోది ఏమిటంటే తమో రజోగుణాలకి బలం ఎక్కువ సత్వగుణానికి బలం తక్కువ ఆధ్యాత్మికంగా సత్వగుణం ఉండాలి కానీ ప్రపంచంలో సత్వగుణం ఓడిపోవటమే సహజం రజోగుణం విజృంభించిన తర్వాత ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు అన్నప్పుడు నిజంగా ఆ సాత్వి కూడా అలా చూపించాడు అనుకో వాడు చెంపలు వాయిస్తూనే ఉంటాడు తప్ప వీడికి రత్వగుణం వదిలేసి వీడు కూడా ఏదో చెప్పినట్టుగా ఒక రావణుడిగా ఉండేటువంటి వాడు ఏదో మధ్యలో రాముడయి అక్కడ అనేక ఆ సత్వగుణంలో రాముడిగా ఉన్నవాడు అనేక బాధలు పడి ఆ బాధలకి జవాబు చెప్పగలిగి కూడా ఓర్పు సహనం పాటించితే ఒకసారి సహనం కోల్పోయి నేను మళ్ళీ రావణుని అయితే అని రాముడే రావణుడైతే అనేటువంటిది ఏదో ఒక చిత్రం ఉంది ఇలాగ మరి సత్వగుణం వాడు మళ్ళీ రజోగుణానికి మారాలా ఆ రజోగుణంతో తట్టుకోగలడా తట్టుకోలేడు మరి మారాలా మారకూడదు మరి ఏం చేయాలి సత్వగుణానికి ప్రయోజనం ఉండాలి కానీ అపకారం చేస్తేలా ఈ సత్వగుణం ఆ పరమాత్మ యొక్క ప్రకాశానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈ సాత్వికుడు లక్ష్యం కనుక పరమాత్మ మీద పెట్టుకుంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క తోడు ఈ పాండవులు తీసుకుంటే అప్పుడు ఆ పరమాత్మ యొక్క ప్రకాశంతో ఉన్న సాత్విక బుద్ధి ఏదైతే ఉన్నదో అది ఆ భగవంతుని యొక్క సహాయాన్ని తీసుకో భగవంతుడు కొన్ని పరిస్థితులు కల్పించి సాత్వికులు మొదట్లో కొంచెం ఇబ్బందులు పడ్డా నష్టపడ్డా అరణ్యవాసం చేసిన అజ్ఞాతవాసం చేసిన చివరికి కృష్ణుడి యొక్క సహాయంతో మోక్ష లక్ష్యానికి గురి పెట్టేటువంటి గాంధ్యవాన్ని తీసుకొని ఈ ధనుస్సుని గురి చూసి లక్ష్యంకి పెట్టినప్పుడు ఆ పరమాత్మ యొక్క సహాయంతో మనం లక్ష్యం చేరతాం ఇది స్వరాజ నిజమైన స్వరాజ్యం ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రం ఇక్కడ ముగింపులో అవి చెప్పాడు ఇక్కడ సకల ఐశ్వర్యములు అంటే ఇక్కడ సంపదలని కాదు అక్కడ అది మోక్ష సంపద ఐశ్వరత్వం అంటే ఈశ్వరత్వం సుస్థిరమైనటువంటి నీతి నీతి అంటే నీతి అవినీతి ద్వంద్వలు కాకుండా ఒక నీతి ఏదైతే ఉందో అది సుస్థిరంగా ఉంది అన్నప్పుడు అది బ్రహ్మానుభవంలో ఉండటమే బ్రహ్మనిష్టలో ఉండటమే సుస్థిరమైన నీతి ఈ రకంగా దీనికి కూడా రహస్యంగా ఉన్నటువంటి అంతరార్థాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ప్రశ్నేమో ధృతరాష్ట్రుడిది సంజయుడు జవాబు చెప్తున్నప్పటికీ కూడా భగవద్గీత బోధించింది శ్రీకృష్ణుడు విన్నది విన్నట్టుగా సంజయుడు చెబుతున్నాడు కాబట్టి అది కృష్ణ పరమాత్మ చెప్పినట్లే లెక్క ఆ సమాధానం కూడా కృష్ణ పరమాత్మ అయితే సంజయ్ నోట సమాధానం చెప్పించాడు ఆ సంజయుని యొక్క సమాధానం ఉపసంహార శ్లోకం వృక్షకుడు అంటే అడిగేవాడు ధృతరాష్ట్రుడు ఉత్తరవాది అంటే సమాధానం చెప్పేవాడు సంజయుడు ప్రవృత్తి అంటే ఈ గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాల్లో కూడా ఒక ప్రశ్న నుంచి జవాబు తీసుకెళ్లేటువంటి గొలుసుకట్టుగా ఉన్నటువంటి ఒక ప్రవృత్తి నడక నడత భారతం ఆది పర్వంలో పరాశర స్తూనుడగు వేదవ్యాసుడు పరాశరుని యొక్క కుమారుడగు వేదవ్యాసుడు కాలత్రయ ప్రవృత్తులతో జగములను నిలిచి నిలిచినవని ఉన్నది భారతంలో ఒక చోట పరాశరుని యొక్క కుమారుడైనటువంటి వ్యాసుల ఆయన ఎందే కాలత్రయం అంటే భూత భవిష్యత్ వర్తమానాలు కాదు ఇక్కడ సృష్టిపూర్వము సృష్టి కొనసాగుతున్నంత కాలము సృష్టి ప్రళయమైన తర్వాత ఇంకా కాలత్రయం అంటే నేను తద్్రూపంగా ఉన్నది నేను త్వరూపి త్వర రూపాన్ని దిగి అవిద్యకు కూడా దిగి అవిద్యని దాటి మళ్ళీ విద్య చేత దాటి అవిద్యకి యొక్క అంతములో స్వస్వరూపంలో కలగటం ఒక విధానంలో మళ్ళీ కాలం లేని స్థితి నుంచి కాలంలోకి వచ్చి కాలం యొక్క ముగింపు స్థితిలో మళ్ళీ కాలం లేని స్థితికి ఇది మూడు